అందర కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశిదురా గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడా నీకు వందాలిసయ్య అబ్రహామి సాత్ యాకోబ్ల గొప్ప దేవ తండ్రి నీకే వందాలిసయ్య నిన్నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ మహాగనుడ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజని దేవ పరిశుద్ధుడా పరిశుద్ధిరా పరిశిధుడ నీకే స్థుతులు స్తోత్రం స్తోత్రముడైన గొప్ప నా దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఇక మీకు నూతనమైన కృపర్ మాకు అనుగరించినారు ఈ దినంతా మీరే మాకు సాయకున్నారు పొద్దు నుంచి ఇప్పకు ప్రభావ నా తండ్రి యేసు ప్రభావ మాకు జీవం అనుగరించినారు మమ్మల్ని బలపరిచినైనా మీ కృపర్ మాకు అనుగ్రించినా మీకు మంచి ఆరోగ్యం మాకు అనుగ్రహించారు మంచి ఆహారం మాకు అనుగ్రించినారు వర్క్ ప్లేసెస్ లో కూడా ప్రభా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభా మీరు మాకు సహాయకులు సహాయకులుగా ఉన్నారు మీ సమాధానం అనుగ్రహించినారు ప్రభా దాన్ని బట్టి నీకు వన్నాలిసయ్యా నీకే కృతజ్ఞతలైనా నీకే సుఖులు సోత్రం థ్యాంక్ యూ జీజస్ సమస్త ఘనత మహిమ నీకే ప్రభావం యుగ యుగంలో నీకే కథం కాక నా తండ్రి నా దేవా నీకే వన్నాలిసయ్యా ఇక మధ్య కాలే మీకు సన్నికొచ్చిన ప్రభావ మీరు మాతో మాట్లాడడం ప్రభావ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రించండి వాక్యంలోని సత్యమే గ్రహించలాగిన మా ఆత్మీయతలు నిప్పని ప్రభావ మీరు వాక్యంధ్ర మాతో మాట్లాడండి ఈ ఆరాధనంతట్లో మీరే ఆధిపత్య నుంచి నడిపించండి ప్రతి ప్రార్థనలకు మీరు మాకు జవాబు దయచేష్టమైన నా ప్రభ నా తండ్రి ఇక సమాప్తి గురి అంచెలు ఉంటున్నాం ప్రభావమైన శ్రమల కాలం ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు మీరు నిత్యం చేసుకో మరి జాగ్రత్త పడి జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా యదార్థంగా జీవించాలా మీ కొరికి ఓ ప్రభా అనేకులు అయినా మీ సంతకు నటించే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి గొప్ప దేవానికి వల్ల సయ్య నా తండ్రి బెస్టూడెంట్ పనిచేస్తుంట ప్రభావంతో టించాలా ఏ రీతిగా ప్రభా బిడలి మీ వార్త ప్రకటించాలా ఏ రీతిగా ప్రభావ బిడల్ మీ తట్టుని నటించాలో అనుగ్రహించండి మీ పరలోకొపు జ్ఞానం నింపండి మా సంభాషణ మనుషులు ఎదుట ఎదుట ప్రభావ ఉప్పు వేసినట్టు కృపా సహితంగా ఉండడం ఉండాలనే సహాయపడడం అనేక బిడలనైనా మీతో మేము ఆకర్షించాలా మీ వాక్యం తట్టు అలాంటి అభిషేకం దయచేయండి ప్రతి దశలో ప్రతి స్థలంలో ప్రభ నేను మహిమపరచాలా అలాంటి బిడలుగా మమ్మల్ని ఈ మీటింగ్ అంతా మీరే ఆధిపత్యం నడిపించి ఈ నామాన్ని మెమ తెచ్చుకోండి పరిశుధాత్మ అభిషేకం నడిపించి పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆ మేన్ నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాణి రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయసీమా నాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతనే నీ పరిచర్యను తుదము ంచుటే నా నియమనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతేనే ఆహనా ధన్యత ఓహం నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహ నా ధన్యత ఓహో నా आभाग्यम ए मनी विवरिन्तुनु ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాని రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యాన్ని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించేను నృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించేను నృదయ సీమా నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడనై తినే నీ శ్రమలలో పాలుందుటయేనా నా నాతను వందున మలు సహించి నీ వారసుడనై తినే ఆహ నాధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహనా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేను ఎందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయసీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెంది నీలో నేనుండుటే నాలో నీ నా నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిద ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరి ను ఆహ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మరి తిని ఏ సయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలు హర్షించేను నృదయ సీమా నీ అనాది ప్రణాళికలు హర్షించేను నృదయ सीमा नेनेंदुकानी నీ సొత్తుగా మారితిని తిని ఏ సయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలు హర్షించెను నా హృదయసీమా నీ అనాది ప్రణాళికలు హర్షించెను నా హృదయ మన మధ్యలో మనోజ్ మన జీవుల వాక్యం అందిస్తే బ్రదర్ పదహారో ధ్యానం ఫస్ట్ నుంచి చూసాం విశ్వ ప్రభా ఈ వాక్యం ధ్యానం చేస్తే మీరు మాత్రండి మీరు మాట్లాడండి అలాగే సరస్వతి నడిపిస్తే వాగ్దానం ఆ వాగ్దానం నడిపించండి ఆ తనంతో ని జ్ఞానంతో ని అర్చితాత్మ అభిషేకంతో నిప్పి గుణాలు ఆత్మ నడిపి ఉదించండి ఆటగా తొలగించమని విడిపించారు పదారున్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు మీకంటే నాకు క్షేమాధారమేది లేదని ఎహోవాతో నేను మనవి చేయుదును అలలియ ఇక్కడ ఫస్ట్ టైం ఉన్న దేవా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను కాపాడుము అలలియ చెప్పంటే నీ శరణు వచ్చి నన్ను కాపాడు అలలియ చెప్పంటే ఈ లోకంలో ఉంటే కాపాడబడం ఆయన శరణ అంటే ఆయనను ఉంటే తెలుసు ఈ లోకం శ్రమల కాలం ఉంది కనుక కానీ మన ప్రతి దినం మేము ఎలా దేవుని వాక్యంలో ఉంటేనే మనం కాపాడాలని శరీరంటే వాక్యం వాక్యంలో ఉంటే మనం కాపాడబడతాం అలలియ అలలియా ఎందుమంటే ఇక్కడ చూస్తే ఒకటోన్ ఐదో ఎయిటీన్ చూడు మనము మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దిష్టుని అందున్నదని ఎరుగుదము అలా మనం దేవుని సంబంధం ఒకటో యాన్ ఐదు వేల ఏటీ కదా లోకం అంతా దుస్తుని సంబంధం అంటే దుస్తుని అంటే ఈ లోకం సంబంధుడు లోకం సంబంధంలో వారి దుస్తుని సంబంధుడు అలా ఈ లోకం నుంచి ఏం చేసిన వేర్పరచినడు మనకు అలా లోకం నుంచి ఏం చేసిన దేవుడు ఏర్పరచిన ఏర్పరచడం ఆయన రత్నం పెట్టి మనకు కొనుక్కున్నాడు దేవుడు ముఖ్యమైనది ఇంకా ఆత్మ లేచి సత్యం మనకు అది ముఖ్యమైంది అలా లోకమంతా దుష్టతనం ఉందంట దుష్టతనం చదువు మనము దేవుని సంబంధులం అని లోకమంతా దుష్టుని అందున్నదని ఎరుగుదుము ఎరుగుదును అంటే ఎరగాలను దుస్తుని దుష్టిని ఎరగాలను అలా దుస్తు సైతం తంత్రును ఎరగాల అలాయ సైతం తంత్రులు ఎదగాలంటే నీకు పరిశుద్ధ ఆత్మాభిషేకం పరిశుద్ధ ఉండాలా దేవుని యొక్క సేవ అనుభవం ఉండాలా దేవుని సేవలు పోతుండే రకరకాల తంతులు మనం గుర్తుపడతాం కింద చదవాలా బ్రద చదు ఇంకా మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదము ఎరుగుదును అలాని యొక్క యుహాన్ చెప్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఆ వివేకమునము మన మనం సత్యం ఏమున్నా అక్కడ సత్యంలో మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని వాణిని ఎరుగవలనని తెలుసుకోవాలా తెలుసుకోవాలా ఎదుగవలనంటే పర్శవాతం మీరు వచ్చినప్పుడు ఎందుకు సరస్వత్వం పోతుంది అంతే వాళ్ళని అంత ఎరగాల తెలుసుకోవాలా ఇంకేమంటాడు దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదము దేవుని కుమారు వచ్చి వివేకము గ్రహించి మనం ఎరిగి ఉన్నాము అలలియా వివేకం ఉండాల అలలియ వేకం ఉంటేంది ఈ దుష్కార్యాలు మనం గుర్తుపెట్టిన మనం అలలియా దుస్త తప్పించగలం మనం ఒకడు కానీ దాన్ని క్షీణించి ఏం చేస్తే ముందు సాగిపోగలం మనం ఆ ఎరుగుదని చెప్తున్నాడు జవాన్ మనము దేవుని కుమారుడైన ఏసు క్రీస్తునందున్న వారమై సత్యవందుని ఇందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు వాళ్ళని ఆయన నిజమైన దేవుడు నిత్యమై ఉన్నాడు ఇంకేమంటాడు చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు వాళ్ళని ఇది ముఖ్యం చిన్న పిల్లలారా అంటే మన చిన్న పిల్లలతో పోలించినడు దేవుడు వాళ్ళని అయిందంటే మనం ఈ విగ్రహాలకు పోవద్దు విగ్రహం అంటే దుస్తు కలిగించమంది దాని దగ్గర పోవద్దు అలలియా దాని దగ్గర పోవద్దు అలలియా అంటే వాక్యం ఉంటూ భద్రపడతాయి ఇక్కడ దావి తీర్చన రెండో దాడు ఇక్కడ పదారాధ్యం రెండు పదారాధ్యం రెండు బెదర్ ఒక్క నిమిషం చదువుతున్నాను నీవే ప్రభుడూ నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని హోవాతో నేను మనవి చేయుదును అలా మళ్ళా చదువు నీవే ప్రభుడవు నీవే ప్రభు అని నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని ఎహోవాతో నేను మనవి చేయుదును అలా నీ దగ్గరనే శ్రమ ముందు నేను మనవి చేయును అంటే నాకు నీ దగ్గర ఉండే సమస్తం అలా మళ్ళీ ఒక రిప్లై చెప్పారు మళ్ళా ఇలా మళ్ళీ రెండో వచ్చిన చదవాలా పేదర్ రెండో వచ్చిన చదువు చూస్తే మన మేరకైతుంది పేదలు మీ చెప్తాడు కదా అందరు విడిచిపోతుండ్రు మీరు విడిచిపోతారా అంటే ప్రభా ఇక్కడ పోగలం సమస్తం మీలో ఉంది కదా మేము ఎక్కడ కూడా పోగలం అని చెప్తాడు కదా ఇక దావి ఒక చూసుకో ఇక్కడ నీవే ప్రభుడవు నీవే చెప్పండి నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యహోవాతో నేను మనవి చేయుదును అలాసు ప్రభుంటే క్షమం అంటే మంచిది అని నేను మనవి చేస్తున్నాను నేను అని ఇక్కడ మనవి అంటే ప్రార్థన చేయడం మొలబెట్టడం అక్కడ నేను ఇలా భూమి మీద భక్తులే శ్రేష్ఠులు భూమి ఉన్న భక్తులే శ్రేస్తులు వారు నాకు కేవలము ఇష్టలు అలా లీయా చూడండి భూమిలో భక్తులే శ్రేస్తుడు నాకు ఇష్టడు అంటే భక్తులు అంటే దేవుని పూజించే వాళ్ళు దేవుని మాట వాక్యాలు కావేవాళ్ళు వాళ్ళు అలా యుహోవాను విడచి వేరొకరిని శ్రమలు విస్తరించును అలా ఇక్కడ చూసి అక్కడ చిన్న పిల్లలారా విగ్రహాన్ని జోరుపోరుకుడి అలా లీయా విగ్రహాన్ని జోరుపోర్డి మనం ఈ సత్వంలో వస్తున్న అనేక విగ్రహాలు ఎట్లుంటాయి కొన్ని విగ్రహాలు కన కన్ను గడపడితే కొన్ని ఆత్మలు మనం తెలుసుకోవాలి బైబుల్ చూసి తెలుసుకోవాలా ఆ విగ్రహాలు కొన్ని కన్నుకి విగ్ర కన్ను కలిపే విగ్రహాలు ఏంటి ఇప్పుడు మూర్తి మళ్ళా అంటే ఐడియాలజీ దాని కొన్ని ఏంటి ఈ దినలు కలిగి ఉంటాయి దినాలకి విగ్రహాలు అంటే చూస్తే విగ్రహాలు ఎట్లా కనబడుతుంటే బైబుల్ చూసుకోవాలి గలెత్తిరాని పత్రిక ఉంది ఓవేక్ లారా దేని పచ్చి ఏర్పచి మూల పాట తిరిగి వెళ్ళడా బైబుల్ చేసుకుంటే విగ్రహాలు ఏముందో మనకు దేవుని ఆత్మధర మనకు తెరబెడుతుంది అది వాళ్ళ క్షమలు ఇడిస్తే వాళ్ళకి ఏమంట ప్రట ఉండదు వారు అర్పించు రక్తపాణి అర్పణమును నేను అర్పించే వారికి పేళ్ళు నా పెదవుల నెత్తును వాళ్ళది వాళ్ళు ఏంతు రక్తము ఇంకా రక్త పానీ అర్పణములు రక్తం పానం అంటే రక్తం అంటే పాపం సాద నేను వాళ్ళ పేర్లు నా పెద మీద నేను తీసుకోనని చెప్తున్నాను కదా అక్కడ అవును బ్రేను అర్పింపేర్లు పెదవులు నెత్తను నెత్తను మన పేదవి అది రావద్దు ఈ లోకం దుస్ దేవతల దుస్కిరణ మన పేద మీద రావద్దు అలా ప్రభు చెప్తాడు ప్రభుకి చెప్తారు జుడు శిష్యులు జుడు చేయకడగలే జుడు అంటే ప్రభు వరకు వాళ్ళకు ఒక సమాధానం చెప్తాడు ఏమంటాడు లోపట్ నోరుతో తింటేది బయట నుంచి వెళ్ళిపోతుంది ఇంకా లోపట్ నుంచి వచ్చేది మీ పెదవులతో బయట పాపంలో పడేస్తానంటాడు అంటే మనకు ఈ ఇది మన పేర్లు రావద్దని ఇక్కడ దావి తెలుసుకున్నాడు వాహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు అలా మళ్ళా చదువు భాగ్యము నా పానీయ భాగము నీవే అలా పానీయ భాగ్యం నీవే అంటే ఆరాధన మనకు మళ్ళా చూస్తే పానీయ భాగం అంటే చూస్తే మనకు ఆరాధన నా పానీయ భాగ్యం నీవే అని చెప్తున్నాడు చదవాల బెదర్ ఆరో వచ్చను ఆత్మ బెదర్ పరిశుద్ధ ఆత్మ మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను మనోహరంలో నా పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను శ్రేష్టమైన స్వాస్థ్యం నా స్వాసం మనకు నాకు ఆలోచనకర్త అయిన యుహోవాను స్థుతించదను రాత్రి గడియలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది అలలియ ఏమంటు మన మళ్ళా ఒకసారి నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించదను ఆయన ఆలోచన ఎలా శుతించాలకు అని చెప్తున్నా ఇంకేది రాత్రి రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది అలలియ రాత్రి అందగంలో బోధించున్నది అంటే అంతరంలో ఎవరునో ప్రభు ఉన్నాడు కదా అది నన్ను బోధిస్తున్నట్టు అంతరిదంలో బోధిస్తున్నది నా అంతర్దంలో అంతర్దంలో ఎవరు ఈ లోకము కనుక వాడు గొప్పడా సదాకాలము యహోవయందు సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన పాశమందు ఉన్నాడు కనుక సదాకాలం యహో ఎందు నిలుపుతున్నారు అంతే అదే సదాకాలము నా గురి నిలుపుతున్నాను అలా నా గురి పరిగెత్తున్నా అంటాడు పౌలు భక్తుడు పౌరు భక్తుడు నా గురి అంటే మన గురి ఎవరు ఏసు నా పరుపు సిద్ధం చేసుకున్నాను చెప్తాడు సదాకాలం అంటే ఏ సదాకాలం నీ కాలం ఉంటే వరకు మన కాలం ఉంటే వరకు సదాకాలం ఆయన గురి వైకు ఉండాలా యన నా కుడి పాక్షం అందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను ఐ మీన్ వాళ్ళు ఆయన కుడి పాక్షం ఉండ కుడి రైట్ అండ్ మన పక్షంగా ఉన్నాడు కనుక నేను కదినను ఈ శ్రమలో మనం కద్దొద్దు అంటే మనం ఉండాలా యోవాన్ని శరీరం వచ్చి ఉన్నాను అంటే ఏ శుప్రమలో ఉంటే ఈ లోకంలో ఉంటే కదులుతారు ఎందుకు ఈ లోకంలో పాపం అంత దుష్ని కానీ ఏ సుప్రభులు ఉంటే మీకు దావిదంటే నీ కురిచే ఉన్నా నేను కదులున్నది ఏమొచ్చినా ఏం చేయాలి కథలున్నాను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ దర్శించుచున్నది నా ఉదయం సంతోషించుతున్నది అలా పిలి ప్రాణ పత్రికడు నాలుగు నాలుగు గర్జుడు ఓకే పిలి పిలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్తును ఆనందించుడి ఫిలిప్ చెప్తున్నాడు ఎందుకు రెండు సార్లు మన ప్రభువి రెండు సార్లు చెప్తాడు మార్తా మార్తా మార్తా ఈ లోకంలో మనకు ఈ లోకంలో ఆనంద్ లేదు కదా ప్రభును ఆనందం ఈ లోకం ఐక్య విచారణతో కాళిస సంఘం కొట్టుకోబోతుంది అలా అయితే ఇక్కడ ఫిలిప్ చెప్తున్నామంటున్నాడు మళ్ళా ఆనందించలేదు అంటే వాళ్ళకి ఆనంద్ లేదు దుఃఖంలో ఉండొచ్చు వాళ్ళు ఏదో విచారీ విచారణ ఉండొచ్చు అక్కడ పౌలు చెప్తున్నాడు మళ్ళా చెప్తున్నా ఆనందించడం మళ్ళా చెప్తున్నా ఆనందించడు ఆనంద్ ఎక్కడుంది ప్రభులో ఆనందం ఉంది ఈ వాక్యంలో ఆనంద ఈ వాక్యం చదువుతే లెక్కనని దరిద్రం బలం ఆనందం వస్తుంది పిలిపి చదవాలా కేరుతున్నా బ్రదర్ నాలుగు నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ప్రభువు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి మళ్ళా చెప్తున్నాం ఆనందించి మళ్ళా చెప్తున్నాడు అంటే ఆనందిస్తూ ఒకసారి చెప్తే చాలు కదా అంటే మళ్ళా మీకు చెప్తున్నాం ఆనందించండి దేవుణ్ణి ఆనందించండి అని చెప్తున్నాడు ఇక మీ సహనంను సకల జనులకు తెలియబడనీయుడి అలా నీ యొక్క సహనం ప్రభు ఇచ్చిన సహనం తల్లిదండ్రులకు తెలియజేయాలంట అలా ఆ యాజకుల దగ్గర పోతేవి వాళ్ళు ఎంత తీరుతు ఎంత చేస్తున్నాడు తన సహనం ఎంత ప్రభు ఈ లోకం నమ్మున సహనం మనం విడవద్దు సక్కని జనంటే నీ కుటుంబాన్ని సహనం చూపించాలా నీ అక్కపక్కలు సహనం చూపించాలా నీ సోదరుల మీద సహనం చూపించాలా సక్క జన్మలు అంటే అందరికీ జనలు అంటే అందరికీ చూపించాలను ఒక ప్రభుకు ఒక మాదిక నువ్వు నిలబడాలా చూస్తే ఏమంటాడు నీ ఒక భక్తుడు చూస్తే నాకు ఆనందం కలిగిస్తాను సీతాంధనం చూస్తున్నాడు కదా మనం ఏమంటాడు ఇక్కడ సహనం మనం కోరిపోవద్దు స్నానం ఎట్లా వస్తుందంటే ప్రార్థన వాక్యంలో ఉంటే ఆ స్నానం దేవుడు ఇస్తాడు స్థానం చక్కని జనువుకు తెలియజేయడి ప్రభువు సమీపముగా ఉన్నాడు ప్రభు ఏమునంట సమీపము ఉన్నాడు అలాది వాక్యం వాక్యం చూపిన మనకు సమీపంగా కనిపిస్తున్నాడు అలా ఐదు దేవుంటాక సమీప ఉంది రెండు దిగాలు అర్థం చేసుకోవాలా వాక్యం దీని మనకు ఇప్పుడు వాక్యం వాక్యం మనకు సమీపం అన్ని ప్రవచనం దేవుడు చూపిస్తున్నాడు కానీ దేవుని టాకలి సమీపం రెండు దిగలు అమలు చేస్తుంది దేవుని చాలా దగ్గర ఉంది ప్రభు సమీపం ఉన్నాడు ఆ కాలంలో పౌలు చెప్తుడు ఈ కాలంలో మనం చెప్పాలా ఆ కాలంలో వాళ్ళు ప్రభు సమీపం ఉన్నాడు ఏమంటాడు దేనిని గురించి చింతపడకుడు కానీ దేని చింతపడద్దు చింతపడద్దు చింత ఏం చేస్తుంది అది కుంగ చింత చింత ఏం చేస్తుంది చింత అని ఉంది చింత శరీరం ఉంది శిష్యులకు ముందుగానే నేర్పించినాడు ప్రిపేర్ చేసినాడు ఏం చెప్పారు చింత ఏమైతే మూడెంత అవుతుందన్నారు ప్రభు శేవలో శిష్యులకు నేర్పించాడు అలలియా చింత వచ్చు ఏం తినదా ఏం తాగుదా చింతి అన్ని జల్లులు కిరాలంటే వారి శరీకరంలో చింతిస్తాడు దేన్ని చింత పడొద్దు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత ప్రార్థన చేయాలా విజ్ఞాపన చేయాలా ప్రార్థన అంటే మన కోసం ఇతరు కోసం విజ్ఞాప ప్రార్థన చేయాలా ఇది ముఖ్యమైనది అలా లియా కానీ మనం మన కోసం ఏం ఎందుకు ప్రార్థన చేయాలా ఈ బైబుల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలా దానికోసం ఇంకా గూడలా సత్యములు పోవాలి వాళ్ళ జీవించాలని దాన్ని ప్రార్థన చేయాలా ప్రార్థన దేనికోసం చేస్తాం మనం అలా చెప్పంటే విజ్ఞాపన చేయాలా ఇతర కోసం చేయాలా నీ అడుపురుకు వాళ్ళ కోసం ఇతరుల కోసం ప్రార్థన ఇంకా మనం సమయలు కదా సమయలు చెప్తున్నాను ప్రార్థన చేస్తే నేను మానని సమ్యలు కంటే ఏడో ఎనిమిది ఉంటది ఆ ప్రార్థన చేయకుంటే నాకు పాపం కలిసేది అంటది ఆ పాపం దూరం అని కాక సమ్యలు చెప్తాడు నేను ప్రార్థన చేయక మానంట ఇప్పుడు ప్రార్థన దేవుని రాకడ వరకు ప్రార్థన చేయాలా ఇంకా చూడుగురే కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి కుతా ముందుగానే ట్యాంక్ చెప్పాలా ట్యాంక్ చెప్పి మీ ఇన్నపను మీకు ఏం కావాలా అది దేవుని తెలియజేయడి మనకేం కావాలా ఆత్మీయహారం కావాలి కదా అలా ఆత్మీయహారం కావాలా మన దీనికి తెలియజేయడు మీకు తెలియజేస్తాడు దేవుడు అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను అప్పుడు మీకు చింత ఉండది సమస్తం జ్ఞానం కలుగుతుంది సమాధానం మీ ఉదయంకు కావాలి ఉంటాడు ఏ సుప్రమ మీకు కాస్తాడు ఆయన కాపాడి అలా చింతపడకుండా దేనిషయంలో ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేనిషయం చింతపడద్దు ఏ దినం చింతత ఏ దినీడ వాడుకు ఉన్నదని మత్స్వార్థ ఆరోగ్యంలో చెప్పినాడు ఆ చింత కీడుకు దారి చూస్తున్న ఇంకేమంటాడు గిడుపురారు మెట్టుకు సహోదరులారా అలా ఎప్పుడు అంటే ఒకరు చెప్తున్నాడు కొందరు సహోదరులు వాళ్ళకి చెప్తున్నాడు మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతమైన ఏ యోగ్యత అయిన మెప్పైన ఉండిపోయల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏమైన ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొని అలా ఇది అడగల మనం అడిగి ఇది మార్చ మీద ధ్యానం చేసుకోవాలి అలా ఏది రమ్మైన మంచిది ఏది ఖ్యాతిగా ఆ దాని మీదనే మీరు దాని ఉంచుడు అని చెప్తున్నాడు ఈ లోకంలో మనం విచారం విచారం చేస్తే ఏమన్నా కుంగదిస్తాం అంటే ముందేమైతే షరికగా తయారవుతాం మనం ఇంకేమంటాడు పాలు భక్తుడు మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించి నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి ఐ మీన్ నాయత ఎండుతుంటుడో ఏది ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నదన రేకులు చూపిస్తున్నాడు దేవుడు మనకు బైబుల్ వాక్యం బైబిల్ ద్వారా దేవుడు చూపిస్తున్నాడు ఏది ఉందో మనం అదే చేడి అంటుడు ఇంకేది చేస్తాను లేదు అని పౌరు ఏది నా లో తింటరో నా ద్వారా చేయబట్టుడి అలా చేయబట్టుండి అంటే దేవుని వాక్యం అంటే దేవుని వాక్యం మనం పట్టుకోవాలంట అది మనకు దొరికింది ఇంకేమంటాడు అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై అప్పుడు మీకు సమాధానం దేవుడు తోడై ఉండును ఇంకేమంటుడు నన్ను గుర్చి మీరు ఎన్నాళ్లకు మరలా యోచన చేయు సాగతరని ప్రభు నందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఇంటి తగిన సమయం దొరకకపోయాను తగిన సమయం దొరకపోయాను అలలి పావులు భక్తుడు తన కోసం చెప్తున్నాడు కనుక ఇక దేవుని వాక్యం చదువుతుంది ఈ లోకంలో మనం దుస్థతనం ఉండగల దుస్థతనం వండకుండా ప్రార్థనలో మనం ఆరాధన ఉండాలి ప్రార్థన ఎంత వరకు ఉండాలంటే ఇక్కడ దావి తీస్తాన ఒక నూట పదహారులో చెప్తాడు దావి ఇక్కడ ఒక నూట కూడా చూసి నేను మూగిస్తా నూట పదహారు బెదర్ నూట పదహారులా ఒక రెండు వర్షం చూసి మనం మూగిస్తాం ఎన్నో వచ్చ్రం బెదర్ ఫస్ట్ వర్షం ఫస్ట్ సెకండ్ జూడు నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు నా ఏమంటారుహోవా నా మొరను నా విన్న పములను ఆలకించి ఉన్నాడు నా మొరను ఇక్కడ చూస్తే ఏమంటాడు పౌరు భక్తులు ఫిలిపు రాని పత్రిక ఏమంటాడు దేవునందు సంతోషించుకుండి మీకు కుతాగలు చలించి మీకు మీకు ఏం కావాలా ఇక్కడ దావి తీసు చెప్తున్నాడు ఏమంటాడు ఇక్కడ చూసాం కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను కాగా నేను ఆయనకు ప్రేమిస్తున్నాను అనల్ అయిందంటే నా మొర తప్పకుండా ఈయన దేవుడు ఇన్ని ఉన్నాను ఇంకేమంటాడు ఆయన నాకు చెవి యోగ్యను నా జీవిత కాలం ఆయనకు మొర్ర పెట్టుదును ఇది ముఖ్యమైంది క్రైస్తుల జీతం అంటే జీవిత కాలం మన ప్రభు సేవలు ఏం చేస్తున్నట్టు లాస్ట్ వరకు ప్రార్థన చేసినట్టు కదా ఏదైనా మూలంలో లాస్ట్ వరకు కానీ శిష్యులు ఏమన్నాను మత్తుతో నుధులతో ను కొంచెం కాలం నా ఇంట ప్రార్థన చేయలేరా కొంచెం రెండు సార్లు మూడు సార్లు ఇటు చేస్తాడు లేండి మీ అలస తీసుకోండి అల చంపండి అలలియ జీవిత కాలం అంతా అంటే ఏ జీవిత కాలం మన జీవిత కాలం ఊహించే వరకు మనం చాలా ప్రార్థన ఉండాలా బైబుల్ ఆరాధన ఉండాలా మనం అలయా ప్రభు చెప్తాడు ఇప్పుడు చీకటి కాలం వచ్చేసింది లేండి మీ అలసర తీసుకోమని విడిచిపోతాడు అంటే ఏం చేశాను ప్రార్థనను మెలుక ఉండాలా మనం ప్రార్థనను మెలుక ఉండాలా ప్రార్థన జీతం ఉండాలా మోకాల జీతం ఉండాల చూస్తాను ఎంతో ప్రార్థన ఎప్పుడు నువ్వు మోకాల మీద ప్రార్థన ఉంటావో దేవుతో సైతాన్ రాజ్యం కోలు ఉంటుంది సైతాన్ని షేక్ వాడు అలా ఎట్టిసే ప్రార్థన ఉండాలంటే మనం బైబుల్ సత్యం చూసి ప్రార్థించేయాలా అలా లియా అలా ఇంకో వాక్యం చూస్తున్నాం ప్రజ తీర్థం వన్ ఫార్టీ ఫైవ్ ఎయిటీన్ చుడు సెవెంటీన్ ఎయిటీన్ చుడు యహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపు వాడు తన మార్గంలో ఉంటే నీకేమి మంచి క్రియలు చూపేవాడు కృప చూపేవాడు తనకు మొర్ర పెట్టు వారందరికీ ఇక్కడ గమనించాలా ఇక రెండు గుంపులు ఉన్నాయి తను మూర పెట్టే వారికి తనగా నిజంగా మొరబెట్టారు యహోవా సమీపం అన్నాడు అంతేనా బ్ర అంతే ఉంది అంత మూర పెట్టుకు ఏం చేస్తుండ్రు అలా సత్యం తెలుసుకోలేక మూరబెడుతున్నారు తన నిజం అంటే సత్యం సాధం నేను నిజమైన అన్నాడు మన ప్రభు నిజం అంటే సత్యంకి సాధు అలా మనం మూరబెట్టాలంటే మన ఏమంటారు ఆ సమరీశ్రీకి చెప్తారు కదా అమ్మా తెలింది దాన్ని ఆరాధిస్తున్నాం మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం మేము మన మాట ఇంకో ఒక కాలం వస్తుంది అది వచ్చే ఉన్నది అలా దేవుడు ఏం కొట్టడం ఆత్మతో ఆరం చేసే నేను కోరుతున్నాడు అంటే ఇక్కడ రెండు మొర ఉన్నాయి తన మొరబెట్టే వరకు తనకు నిజం మొరబెట్టారు యహువా ఉన్నాడు అలా అంటే ఎక్కడున్న మనలో ఉన్నాడు ప్రభు మొరబెడుతున్నాడు ప్రభు మనం ఏకంగా ఉన్నాం కనుక మనం దేన్ని చింత ఆయన గురి పరిగెత్తి ఉండాలా మన పిలుపు ఏర్పాటు నిత్యంగా చేసుకోవాలా అలా ఎప్పుడు దాకా మురబెట్టాలా దావేది అంటున్నాడు నా జీవిత కాలం నేను ఆయనకు ప్రార్థించేవును దేవుడు చిన్న వాక్యం తీర్చుకో బ్రేన్ ప్రార్థించండి ఓకే బ్రదర్స్ మహాపరిశుద్ధుడ మహోన్నతుడా కనికరం గల తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన జీవాధిపతి అయిన పరలోకం నా తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రభు నువ్వు మమ్మల్ందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ందరినీ ప్రభా యొక్క దినముకు నూతన కృప ఇచ్చి ఈ మధ్యాహ్న కళ సమయమందు తండ్రి నీతో గడిపే భాగ్యము నీ స్వరం వినే ధన్యత ఐశ్వర్యవంతులుగా చేసిన పరలోకం నా తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభు సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగునుగాక హలెలియా తండ్రి తండ్రి ఇదిగో ప్రభా నయన నువ్వు ఈ దినం వాక్యం ద్వారా మాట్లాడినావు ప్రభా తండ్రి అవును ప్రభా నాయనా నీకు నిజముగా మేము మొరపెట్టాలా ప్రభా తండ్రి నీ సత్యాన్ని గ్రహించి నీ చిత్తము కొరకే మేము దివారాత్రములో తండ్రి ఎడతెగక మెలుకుగా ఉండి నిభ్రమైన బుద్ధి కలిగి స్వస్థ బుద్ధి కలిగి తండ్రి నీకు నిజముగా మొరపెట్టాలా ప్రభా తండ్రి కాబట్టి మా మొర్ర వినే నీవే తండ్రి కాబట్టి ఎక్కడ అలసిపోకుండా ఎక్కడ విసుగు చెందకుండా తండ్రి ఎల్లప్పుడూ ప్రభానైనా తండ్రి నీలోనే ఆనందించాల ఆనందము సంతోషము అది నీలోనే ఉంది ప్రభా నాయనా ఈ లోకంలో సమస్తము ఏదైనా ప్రభా ఐశ్వర్యం ఏదైనా గాని సమస్తము మీలోనే ఉంది ప్రభా మేము నమ్మితే నమ్ముటాన్ని వలనైతే నువ్వు నమ్మవానికి తండ్రి ఎస్ మీరు సమస్తము సాధ్యం చేయగలిగే దేవుడు తండ్రి కాబట్టి ప్రభా నాయన ఈ దినం నువ్వు వాక్యం ద్వారా మాట్లాడినావు ప్రభా నీకు వందనాలు తండ్రి నా ప్రభా నీకే స్తుల స్తోత్రంలో తండ్రి అవును ప్రభా మేము నీ వారసులం ప్రభా నాయన అవును ప్రభా నువ్వు మమ్మల్ని కన్నావు ప్రభా నువ్వు మాకు తల్లి తండ్రి కాబట్టి ప్రభా నే మీ యొక్క రాజ్యానికి మేము వారసులం ప్రభా ఆ యొక్క పరలోక రాజ్యం ప్రభా నైనా దానికి నువ్వు మమ్మల్ని వారసులుగా చేసినావు తండ్రి కాబట్టి వారసులు మేము తండ్రి కోరిక నెరవేర్చాలా అంటే తండ్రి నీ చిత్తము నెరవేర్చాలా కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్యంలోకి ప్రభ ఎంతో మేము అక్కడికి నడిపించాలా అలాగే ఎంతో మందికి నశించిపోతున్నారు ప్రభ రక్షణ లేక ప్రభా నైనా నీ ప్రేమే తెలియదు ప్రభానైనా కాబట్టి ప్రభ నీ ప్రేమ వాళ్ళందరికీ తెలియజేయాలా ప్రభ అందరినీ ప్రభానైనా రక్షణలోకి నడిపించాలా ప్రతి ఒక్కరిని ప్రభానైనా ఆ యొక్క పరలోక రాజ్యంలోకి మేము చేర్చాలా మా ప్రయాసము మా భారము దాని కొరకే ఉండాలా దీనికి ఆటంకం కలిగిన ప్రతిదీ ప్రభా ఈ లోకంలో ఏదైనా కానీ దాన్ని సులువుగా చిక్కబెట్టి విడిచిపెట్టి ప్రభా తండ్రి నీ యొక్క రాజ్యాన్ని మేము కట్టాలా నీ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని ముందుకు పోవాలా ప్రభా కాబట్టి నాయన అపవాది సాతాను తండ్రి సాధ్యమైనంత వరకు ఏర్పరిచిన వాళ్ళని వాడు మోసం చేస్తాడు ప్రభా మేము మాత్రము వాడు ఎవరినైతే ఏర్పరిచిన వాళ్ళని మోసం చేస్తుండో వాళ్ళందరినీ తండ్రి నాయన నీ తట్టు తిప్పాలా పరలోక రాజ్యంలో చేర్చాలా కాబట్టి సాతాను చేసే పని సాతాను చేస్తుంది మేము చేసే పని మేము చేస్తాం తండ్రి వాడు శారీరకంగా చేస్తాడు మేము ఆత్మగా చేస్తాం తండ్రి కాబట్టి రెండు వ్యతిరేకంగానే ఉంటాయి ప్రభా కానీ తండ్రి మమ్మల్ని ఒక పాత్రలుగా మాత్రమే ఎంచుకున్నావు తండ్రి ఒక పాత్రగానే మమ్మల్ని తీసుకున్నావు కాబట్టి తండ్రి మా పక్షంగా యుద్ధం చేయువాడు నీవే కాబట్టి తండ్రి నాయన ఇంకా ప్రభావాలో ఏమైనా ఈ లోకమాలిన్యం ఉంటే లోక సంబంధమైన తలంపులు ఉంటే ఈ లోక సంబంధమైన భారాల్లో చిక్కుకొని ఉంటే వాటన్నిటినీ తండ్రి సులువుగా విడిచిపెట్టి నీ యొక్క తండ్రి సంపూర్ణంగా పరిపూర్ణంగా నీ సేవ చేయాలా ఎందుకంటే మేము వారసలం కాబట్టి నీ యొక్క పరలోక రాజ్యానికి కాబట్టి వారసునైన వాడు నిజంగా తండ్రి కోరిక నెరవేరుస్తాడు ప్రభా కాబట్టి మేము నెరవేర్చే వాళ్ళం ప్రభా కాబట్టి కోత విస్తారమే పని కొద్దివారే అని తండ్రి ఆ కొద్దివారు మేమైతే మేము ఈ లోక భారంతో లోక ప్రాయాసాలతో చిక్కుకుంటే ఇంకా ఎవరు కోస్తారు ప్రభా కాబట్టి వాటన్నిటినీ సులువుగా మేము చిక్కిపెట్టాలా ఈ మధ్యాహ్న కాల సమయం అందు తండ్రి ప్రభా నీ స్వరం ద్వారా వినిపించినావు నీకు వందనాలు తండ్రి అలాగే ప్రభా తండ్రి యొక్క సమ నా తండ్రి మీ యొక్క వాక్యాన్ని వినిపించిన తోటి దాసుడి గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా మీరే ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా మీ జ్ఞానంలో వర్దిల్లాల ప్రభా ఆయన యొక్క తండ్రి లేఖనాల్లో ఉన్న ప్రతి ప్రవచనం ప్రభా ప్రతి సత్యం గ్రహించాల మీ యొక్క ఆత్మవరములతో నాయన మీరు కుమ్మరించండి మీ పరిశుద్ధాత్మాభిషేకం దయచేయండి రాకపోకల ఎందు మీరు తోడుండండి కుటుంబంలో శాంతి సమాధానం మీరు దయచేసి ఆ యొక్క దాసుడిని ప్రభాన ఆయన మీరు ఇంకా సంపూర్ణంగా సేవలో వాడుకోండి తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడిన దాసుడికి అయితే నేనైతే నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ప్రభా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెప్తున్నాను తండ్రి ఎంతమంది అయితే ప్రభాన ఈ యొక్క వైరస్కి వ్యాక్సిన్లకి తెగుళ్ళకి ఎఫెక్ట్ అయినారో ప్రభా వాళ్ళందరి పట్ల ప్రభా నీ ప్రేమ జాలి దయా కణిక్రమం కృప చూపించి తండ్రి నాయనా వాళ్ళకి ఇంకొక చిట్ట అవకాశం మీరు దయచేయమని నా తండ్రి మీరు ఆ కలవరిశిలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ఆయన వీళ్ళందరూ ప్రభా రక్షణ లేని వారైతే రక్షణ పొందాలా సత్యం తెలియని వాళ్ళు సత్యం తెలుసుకోవాలా నీ యొక్క నామమే ఎరగని వాళ్ళైతే నువ్వే నిజమైన దేవుడని ఎరగని వాళ్ళైతే వీళ్ళందరూ ఎరగాలా వీళ్ళంతా ప్రభానైనా ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండాలా మీరే ప్రభానైనా తండ్రి మమ్మల్ని ఆ రీతిగా మీరు నడిపించండి ఎంతోమంది ప్రభా సేవకులు ప్రభానైనా తండ్రి కాపరులు ప్రభా నాయన మీ అందు నిద్రించే తండ్రి మీతో ఉన్నారు ప్రభా యొక్క పరలోకంలో ఆ యొక్క సంఘముల గురించి ప్రభా నాయన ఆ యొక్క గురించి ప్రార్థిస్తుండగా మీరే ప్రభా వాళ్ళకి శాంతి సమాధానం మీ కృప వాళ్ళకు శాశ్వత కాలం గాక హల్లెలుయ్యా తండ్రి ఎంతో మంది భార్యలను భర్తలను పిల్లలను నా తండ్రి ఎంతో మంది కోల్పోయినారు ప్రభా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయినారు ప్రభా తండ్రి ఎంతో మంది ప్రభా నాయన సర్వం కోల్పోయినారు ప్రభా యొక్క చీకటి తెగులు వల్ల ప్రభ కాబట్టి ప్రభా వాళ్ళందరికీ మీ యొక్క ఓదార్పును దయచేయండి మీ యొక్క ఉల్లాసపు వస్త్రాలు వాళ్ళకి ధరింపజేసింది ఆయన మీలో వాళ్ళు ఆనందించే రీతిగా అవును ప్రభ మీలో మీరు మాలో లేకపోతే మాలో ఆనందం రాదు ప్రభ అది ఈ లోక ఐశ్వర్యం వలన ఈ లోక భోగాల వల్ల ఆనందం వస్తుందని అనుకుంటారు కానీ అది ఆనందం ఇవ్వదు ప్రభ నీలో ఉంటే అది దారిద్ర్యంలో ఉన్నా కానీ తండ్రి అది గొప్ప ఐశ్వర్యంగా ఉంటది ఎందుకంటే మీరు మాలో ఉంటేనైనా మాకు అంత ఆనందం సంతోషం వస్తుంది కానీ ఈ లోకమంతా ఈ లోకంలో ఉన్న దానిలో ఆనందించాలని ప్రయాసపడుతున్నారు కానీ నిజమైన ఆనందాన్ని నిన్ను విడిచిపెడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ప్రభా నిన్ను ఆనందించాల కబట్టి మీరు తోడుండండి ప్రభాన్ ఆయన వాళ్ళకి మీరే దుఃఖాన్ని ఓదార్పు దయచేసి మీ యొక్క ఉల్లాసపు వస్త్రాల వరకు ధరింపు చేయండి ప్రభావాన్ తండ్రి కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుళ్ల నుంచి శోధనల నుంచి కీడు నుంచి ప్రతి దాని నుంచి మీరే కాచి కాపాడి వాళ్ళందరినీ మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి ఆయన మేము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచాలా అలాగే తండ్రి చంద్రశేఖర్ అన్నకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా డ్యూటీల్లో మీరు తోడుండండి ప్రభా నాయన మీ అగ్ని అన్న చుట్టూ పెట్టండి మీ యొక్క పెట్టండి ప్రభా నాయన తండ్రి మీ ఇంకా ఎన్నో విషయాలు ఆత్మీయ సత్యాలు అలాగే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము యొక్క భావము అర్థము ప్రతిదీ ప్రభా తండ్రి మీ యొక్క దాసుల మీరు మాకు వివరించండి తండ్రి దాన్ని మేము స్వీకరించి పాటించి మేము కూడా ఆ రీతిగా ప్రకటన గ్రంథాన్ని కూడా మేము కూడా ప్రకటించే మీరే మమ్మల్ని లేవనెత్తండి అలాగే తండ్రి అన్న వల్ల మిస్సెస్ ప్రభా యొక్క సిస్టర్ ఆ యొక్క సహోదరికి కూడా ప్రభా నాయనా మీరే మంచి ఆరోగ్యం దయచేయండి నాయన తండ్రి ఇంకా మీరు తండ్రి ఆమెకు తోడుండండి ప్రభా నాయనా ఆ కుటుంబంలో తండ్రి మీ యొక్క పరలోకపు శాంతి సమాధానం దయచేయండి నాయన పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నాయన ఎడ్యుకేషన్లో చదువుకుంటుండగా మీరే మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా నాయన ఈ యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి నాయన తండ్రి యొక్క కీడు సోదల నుంచి ప్రతి నుంచి వాళ్ళని విడిపించి మీరే మీ కృపలో కాచి కాపాడండి తండ్రి నాయన ప్రభా తండ్రి ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరినీ మీరే కాచి కాపడండి యొక్క వాక్యాన్ని ఎవరైతే ఆన్లైన్ లో వినబోతున్నారో వాళ్ళని కూడా తండ్రి మీరే కాచి కాపడి మీ కృపలో భద్రపరుచుకోమని తండ్రి కాబట్టి ప్రభా ప్రతి దినం ప్రతి క్షణం నీ యొక్క పిలుపును మేము నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడాల ఎందుకంటే మేము మీ వారసలం ప్రభా నువ్వు మాకు తండ్రివి ప్రభానైనా నువ్వు మమ్మల్ని కని ఉన్నావు తండ్రి కాబట్టి వారసుడు తండ్రి యొక్క విధానాన్ని రాజ్యాని నెరవేరుస్తాడు ప్రభా నిజమైన వారసుడు కాబట్టి మేము నీ వారసులం కాబట్టి ఆ యొక్క రాజ్యము మాకు ఇచ్చినావు కాబట్టి తండ్రి ఆ రాజ్యంలోకి అందరినీ మేము నడిపించే రీతిగా మమ్మల్ని అందరినీ యొక్క పాత్రలుగా వాడుకొని నువ్వు యొక్క విధానంలో మాకు తోడుండి నడిపించమని నజరేడైన ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గొప్ప ఏసో నామం బట్టి ప్రభా మేము ప్రార్థన చేస్తుందేవాధన మీరు ఆలకించండి ప్రభావ కృపలో మీ కనికరంలో వేసే ప్రతి ఒక్కరికి స్వస్థ మీరు ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మీరు కొట్టువేయండి ఈ వైరస్ ప్రతి ఒక్క బిడ్డని ప్రభావీదల మీరు కల్పజేసి రక్షణ మార్గంలో మీరు నడిపించండి ప్రభావ మీ కృప చేత మీ కనికరం చేత రాజా తోడుగా నీడగా ఉండండి ప్రభా మీ నామం సేవ చేసే ప్రతి ఒక్క బిడ్డ వేసే అనేక ప్రాంతాలకు వెళ్లి ప్రభా విజయం సేవ చేయాల పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా నీడగా ఉండే ప్రభా మీ మహిమలో దేవా వారిని కాపుదల భద్రత దయచేసి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మీరు ప్రొటెక్షన్ చేయండి ప్రభా అన్ని దినహారం వారికి దయచేయండి ఫైనాన్షియల్ గా ప్రతి ఒక్కరిని ప్రభావం మహిమ తెచ్చుకోండి ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభా వాక్యాన్ని మహదాలలో మీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి పాటల ద్వారా మీరు మహిం పొందిన ప్రభా ప్రభా చీరకాలం ప్రభావం మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మోకరించే ప్రార్థన చేస్తూ ప్రభా మీ నామాన్ని స్మరిస్తూ ఆ జీవితంలో మేము గడపాల ప్రభా మీరు వచ్చేంత వరకు ఈ తీర్మానం చేసుకొని మేము ముందుకు నడిచేలాగునా కుడి ఏడు పడకుండా పరిశుద్ధ ఆత్మశక్తి సాయం చేత నడిపించమని ఏసో పరిశుద్ధ నామామున ప్రార్థన చేస్తున్నాం తండ్రి గొప్ప దేవా కృపా సత్య సంపూర్ణ జీవం గల తంది నీకే వన్నా నిజయ నా దేవ నా ప్రభావ ఈ గడిచిన కాలం కాచి కాపాడి అయినా మమ్మల్ని అందరినీ సజ్జలుగా పెట్టుకుని దినానికి ప్రభావ మమ్మల్ందరినీ సమకూర్చినైనా ఈ సంధిలో ప్రభా శలాగన మీ వాక్యం వినలాగన తంది ప్రార్థించలాగన ఇచ్చిన ఈ యొక్క బట్టి అవకాశాన్ని బట్టి నీకు వన్నాను చెల్లిస్తున్నాం అయినా కృతజ్ఞతలు అర్పించుకున్నాం థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ గొప్ప దేవా ఈ యొక్క దినం ఎంతో మమ్మల్ని సజ్జలు పెట్టుకున్నారు నైనా ఇక ధన్యత మీరు మంచి వన్లైనా ఈ లోకంలో ఇంకా ఎంతో మందికి లేదా ధన్యత ప్రభావ అతి ఒక్క పెట్టుకుని అనుగ్రహించిన అదిష్టమైన గొప్ప దేవ ఇక మధ్యకాల సంగ ప్రభా ఈ మాట్టిన ప్రభా మీరే మా శరణ ప్రభా సమస్తం మీరే ప్రభా తండ్రి ఈ లోకంలో మనుషులు నమ్ముకుంటే రాజు నమ్మకం అంటే యహోవని ఆశ్రయించే మేలన్నారు ఈ లోకమంతా ప్రభావ ఈ లోకాన్ని నమ్ముకుంది ప్రవ్వ వ్యాక్సిన్ నమ్ముకుంది మనుషులు నమ్ముకుంది ప్రవ్వ ఈ లోకాదీతమైన విధానాలు ఈ లోకాదీతమైన తలంపులు మనుషుల మీద ఆధారపడి జీవిస్తుంది లోకమంతా ప్రభ కానీ మే మట్టుకు ప్రభావ మీ పాదాలు చెంత చేరి ప్రభావ మీకు చరణం వేడుకుంటున్నాం ప్రభా దావితి రాజు ప్రార్థించినట్టు ప్రభ మేము మీ పాదాల దగ్గరే తండ్రి ఏ మీరే మాకు శరణం ప్రభా సమస్త మీరేనైనా మమ్మల్ని కాపాడేవాడు మీరే ప్రభావానికి వనాలి సయ్యా గొప్పదేవా భయంకరమైన శ్రమల కాలంలోనే ఉంటుందిగా ప్రభావ నైనా ప్రతి క్షణం మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు వర్ణాలి అయ్యా ఒక ఉగ్రత నుంచి ఒక వైరస్ నుంచి ప్రభావం కాపాడేందుకై వర్ణాలి సీకే కృతజ్ఞత లక్కించుకున్నాం నైనా మీకు చిత్తం మీ యొక్క ప్రణాళిక ఆధ్వర్య మీరు నెరవేర్చుకున్నదిష్టం ఒక సమయం కొరకు మేము సిద్ధపడాలా ప్రభావ అనేకున్న ప్రభావ మేము మీ కొరకు మీకు కానుకూలుగా సమర్పించాలా మనుషుల్ని ఓ ప్రభావ నీకు వర్ణాలి సయ్యా గొప్పదేవా మంచి ఈవులు ప్రభావ మీరు ఇచ్చినారు ఈ లోకంలో సైతాన్ని బంధకాల నుంచి మనుషులకు విడుదలకి ఇచ్చే మంచి ఈవులు అనుగ్రించినారు మీ వాక్యం అనుగ్రించినారు గొప్ప దేవానికి వంద అది మీ మనుషులకు ఇవ్వాలా ప్రభా తి కానుకల రూపకంగా ప్రభావ మనుషులకి ప్రభావ మనుషులు మీకు సమర్పించాలా ప్రభావ గొప్ప దేవ నా తల్లి మీకే వర్ణాన్ని చెల్లిస్తాం మీకే కృతజ్ఞతలు అర్పించకుండా గొప్ప దేవ ఈ లోకమంతా ప్రభావ నా తండ్రి భయంకరమైన పరిస్థితి ఉంటుంది ప్రభా నైనా ఇస్తే ప్రభావ ప్రతి క్షణం ప్రభావం జీవించే మమ్మల్ని తయారు చేయాలి అనేకులను ప్రభా ఓ దేవా ఈ భూమి అంతటి ప్రభావ మీ మహమతో మీద నింపాలా మీ వాక్యం చేత నింపాలా ప్రభా చీకటి కమ్ముకుంటున్న ప్రభావ మనుషులైనా అనేక జనులని కంటిక చీకటి కమ్ముకుంటున్న ప్రభావ కానీ వాక్యం చెప్తున్న ప్రభ నువ్వు లేచి తేజీ వెళ్ళమన్నారు ఏవేమో మహిమని మీరు అన్నారు ప్రభా గొప్పదేమో మేము తేజీ వెళ్ళాలా ప్రభావ మీ వెలుగును నింపాలా ఈ లోకంలో ప్రభావ మీకు వాక్యాన్ని మీ మహిమను నింపాలా ఈ లోకంలో ప్రభావ అనేకులకు ప్రభావ మీకు నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలా అనేకులు మీ చెంటు నడిపించాలా నేను అలాంటి అభిషేకం అలాంటి జ్ఞానాన్ని మాకు అందరికి అనుగురించమని ప్రార్థిస్తాం గొప్ప దేవ నీకే కృతపించుకున్నది అయినా మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు నేను సిద్ధపరచాలా ప్రభా అలాంటి సేవా జీతంలో మాకు నడిపించమని గొప్ప దేవ నా తంది ఎస్ అయ్యా దశలో ప్రభా మేము ప్రార్థించాలనే సాయపడండి అన్ని వేలలో ప్రభావ ఓ దేవ ప్రతి ఎల్లప్పుడు మేము ప్రార్థించాలా ప్రభా నా తల్లి ఇసు నిజంగా మేము మీకు మొరపెట్టాలా ఈ లోకం అంతా ప్రభావ నైనా ఇసు మీరు రెండు విషయాలు గుంపులుగా అక్కడ మీరు చూస్తున్నారు మొరపెట్టే వాళ్ళు ఉన్నారు ప్రభ స్వార్థపరమైన ప్రార్థనలనైనా ఆ రీతిగా ఉన్నది మొరపెట్టే వాళ్ళు ఉన్నారు కానీ నిజంగా మొరపెట్టేవాళ్ళు ఓ ప్రభ అతన్ని ఆత్మీయమైన జీవితంలో ప్రభా జీవిస్తూ మీ ప్రణాళిక అర్థం చేసుకుని ప్రకటించేవాళ్ళు ప్రభావ ప్రార్థించే వాళ్ళు అలానే ప్రార్థనలు మేము అందరం చేయాలని సహాయపడమని ప్రార్థిస్తాం ఇక నూతనమైన పరుషురాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి గొప్ప దేవనం గొప్ప జనసము అంత ప్రభావల పాలతోనే వాళ్ళందరినీ సమకూర్చి తీసుకొని రావాలా ఆ పెళ్లి విందుకు మేము అనేకులు ఆహ్వానించాలా ప్రభావ గొప్ప దేవనత ఇస్తు అనేకులు పిలవాలా ప్రభావ నా దేవా అనీకుల ప్రభ ఆ పెళ్లి శాలలో నింపాలేసే ప్రభావ అలాంటి సేవలందరూ మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన మొదటి బుర పెళ్లి విందుకు సంబంధించింది సంబంధించిన ప్రభావ అది పరలోకంలో తలుపు ప్రభా తెరవబడింది ప్రభావ అది కొంచెమే ఉంది ప్రభావా అది త్వరగా ముయ్యబడుతుంది ప్రభా ఓ దేవానీకులు మీకు చెంత మీ నడిపించాలా పరలోక రాజ్యాన్ని మీద పరలోక రాజ్యాన్ని సమీపించేందుకు మారుమని స్పందన ప్రకటించాలా నీకులకు ప్రభావ ఆ నీకుల ప్రవాహాన్ని చెంతమి నడిపించాలా కానికలు రూపకంగా వాళ్ళందరినీ ప్రభుత్వం తీసుకొని రావాలి ప్రభావ అలాంటి సేవా చిత్రం వాళ్ళందరూ నటించడం అంత ప్రాదిష్టమైన కేవీపీ గ్రూప్ లో ప్రతి ప్రదర్శన మీరు ఆశీర్వించండి దీవించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం నింపని వాళ్ళు చేసి ప్రతి ఉద్యోగ స్థలంలో ఓ పని బట్లు అనుకట్లో తోడునండి ఘన విజయం అను గురించండి ఆటంకాలను ఓ దేవ వైరస్ వారిని పడుకున్న వ్యాక్సిన్ వారిని పడుకుని మీరు కాపాడండి మీ ప్రొటెక్షన్ మీరు కాపాడాలని గురించండి విశ్వాసంలో సంపూర్ణంగా మీ కొరకు సహాయపడండి ఈ లోకంలో ప్రభావ ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నట్టుగా ప్రభా మేమకు ప్రభా అవిశ్వాసంలో పడకుండా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని వాక్యం చదివిస్తుంది ప్రభా మీరు వాగ్దానం చేసినారు ఈ శ్రమలో మమ్మల్ని కాపాడుతున్నారు గొప్పదేవ ఆ వాగ్దానాన్ని ఓ ప్రభా మీ ఓర్పు ఇచ్చిన వాక్యమే గై కొనాలా ప్రతి వాక్యమే గై కొనాలా అన్నింటినీ మీరు సహించాలా అన్నింటినీ భరించాలా అన్నింటినీ ఓపిక స్నానం కలిగి ఆ వాగ్దానం జీవితంలో నెరవేర్ ప్రభా ఆ వాగ్దానం తగినట్లు మేము అందరం జీవించాలనే సహాయపడండి ప్రదర్శన ఇస్తాను అందరు మీరు ఆశీర్దించండి నూతనంగా అభిషేకం చేయండి చంద్రశేఖరణ ముట్టండి ప్రభ అన్నకు మంచి ఆరోగ్యం దేయండి మీ పరలోకపు జ్ఞానం చేతి ఇంకా నింపండి ప్రభావ అనేకమైన రహస్యాలు మర్మాలు బయలుపరచండి జఫనత్ ఫన్యా అనే వాక్యం మేము తీసిన కొంతకాలం ప్రభా రహస్య స్థలంలో దాచబడిన వాటిని బయటికి తీసుకొచ్చేవాడు అని వాక్యం చెప్తుంది ప్రభ నైనా ఈసందరం జఫనత్ ఫన్యా లాగా తయారు కావాలా ప్రభా ఓ ప్రభ మీకు మరుగైన మర్మాలను బయటకు తీసుకొచ్చి అన్నిటిని మీరు నిషేధీకరించి మేము ప్రకటించాలా ఓ దేవాతి దేవ రహస్యంలో దాచబడిన ధనాన్ని మేము తీసుకొని రావాలి మనుషులు పంచాలని ఓ ప్రభావి ఆత్మీయమైన విధానం ప్రభావ అవన్నిటి మే బయటకు తీసుకురావాల ప్రభావ మీలో నుంచి మేము పొందుకోవాలా అనేకులు వాటి మేము ఓ ప్రభావే ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవా జీతంలోకి మాకు అందరూ నడిపించండి అలాంటి సేవ కూడా మేము అందరూ సిద్ధపడాలా అన్నదారు ప్రభావ మాకు ఆక్యమల్ని బయట నడిపిస్తుంది కానీ వందలను చెల్లిస్తాం ఆయన ఏకే కృతజ్ఞతలు నటించుకున్నాం ఎన్న ప్రతి వాకి మేము జాగ్రత్తగా ప్ర మా హృదయంలో మైండ్ మా మైండ్ లో ప్రభుత్వ రిజిస్టర్ చేసుకోవాలా ప్రభావ తండ్రి అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మట్టి మొరుపు జీతం తొలగించని ప్రభావ మానవ తలంపులు తొలగించి మీ తలంపులో దైవ జ్ఞానం పొందుకోవాలి ప్రభావ లేఖ ప్రతి దినం మేము పరిశీలిస్తూనే ఉండాలా ప్రభావ వాటిని నెమ్మనేసుకుంటూ ఉండాలా ప్రాభ లేదా సత్యం మేము పొందుకోవాలా మీలోంచి రుచి చూడాల ప్రభావ ఆ జీవాన్ని ప్రతి దినం మేము మా హృదయంలో ప్రభావ ఎందుకంటే మేము ఎక్కడికెళ్లి ప్రార్థన చేసినా కానీ ప్రభావ ఆ పవర్ తగ్గిపోతూ ఉంటుంది ప్రభావ అది తగ్గే కొన్ని మీ శక్తి నింపుకుంటూనే ఉండాలా ప్రభావ ఉత్పత్తి వంటి మనం తయారుజీని నిండుకుండలాగా మనం తయారు మాకు జీవజల నదులు పొర్లి పారాల ప్రభావ సత్యం ప్రవహించాల మాదించే ప్రభావ అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగరించమని ప్రాదృష్టమైన అన్న చుట్టూ అగ్ని కన్ చేసి మీ దూతలు కాబలించాను ప్రభా వర్క్ ప్లేస్ లో తోడునండి ఓ ప్రకరణ ప్రాంతంలో ప్రభావ దుష్ట శక్తి మీరు దగ్గరించండి ప్రభావ మీకు కనిచేసి కాపాడనాలి మీ కృపలో భద్రపరుచుకోండి ప్రభావ వైరస్ నుంచి వ్యాఖ్య నుంచి మీరు కాపాడని ప్రభావ మీ కృపలో భద్రపరచుకొని అన్న కుటుంబం ప్రభ ఇద్దరు పిల్లలు ముట్టని తాకని ప్రభావ అగ్నికైన్ చేసి మంచి ఆరోగ్యంగా ఇచ్చాను వాళ్ళకి అభిషేక సేవలు బలంగా వాడుకోని గొప్ప సాక్షి పెట్టుకొని శిశ్వరు తాకని బలపరిచే మంచి ఆరోగ్యం ఇచ్చే ఇంకా నూతన అభిషేకం సేవలు బలంగా వాడుకోవా అన్న కుటుంబం చుట్టూ చుట్టూ మీరు కనిచేసి మీరు కాపాడని ప్రవా రాకపోకలు మీ తోడుండండి అన్న అన్నదమ్ముల ప్రభావాల బంధువులు రిలేషన్షిప్ రావాల ప్రభావ మీరే సహాయపడంతో ఆదిస్తాం అయినా గొప్పదేవా అన్న కుటుంబం చుట్టూ కే్రూప్ లో ప్రతి కుటుంబం చుట్టూ అగ్ని పని చేసిన మీరే మైంపొందండి ఈ ఆరోగ్యంలో పాల్పొందిన ప్రతి గెదర్ సందరం మీరు దీవించండి నూతనమైన శక్తిని బలాన్ని అనుగ్రహించి విశ్వాసాన్ని ఇంకా బలపరచడం అని ప్రాదిష్టమైనా గొప్పది ఇంకా అందులో పాల్మందలు కుటుంబాలు కూడా మీరు దీవించి మీకు ఒక గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రాదిష్టమైన రాబోయే దినాలు భయంకరంగా ఉంది ప్రభావ ఏదో థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి చెప్తున్నారు అది ఏసు క్రీస్త ఆగిపోనుగాక ఆమెలీయా గొప్పదేవాస్తు ప్రభావ మీరే కాచి కాపాడే మమ్మల్ని అందరినీ అయినా నా తన ఇస్తు ఈ చివరి ప్రేమ చలారిపోద్దు అన్నారు ప్రభావ ఆయన మేము మటుకు ఆ కలువరిశీల మీద చూపించిన ప్రేమను మేము చలారిపోకుండా ప్రభావ ప్రభా మీ ప్రేమ మీరు వ్యక్తపరుస్తూ మీ ప్రేమను మేము రుచి చూస్తూ మీ ప్రేమను పొందుకొని మీ మనసును నింపుకొని ప్రభా అనేక చోట్ల వాటి మీరు మమ్మల్ని లేవనైతే బలపరిచి మీ నామాన్ని మేము తెచ్చుకొని మీరు ఆ కోరిక సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రార్థించిన నాంతండి ఆమె సహాయం చేస్తూ నడిపించిన నీకే సోత్రాలు మన శ్రమల కాలంలో ఏసో ప్రభావ దావి ప్రార్థన ఇడువేలేసో ప్రభావ మూడబెడతాను మేము ముంచే శ్రమకాలం భయంకర సమాకాలం ప్రార్థన విలవద్దు ప్రార్థ జీతం ఉండొద్దు అలా జీవిత కాలం ప్రార్థన ప్రార్థనలు గడపాలా ఏ ప్రార్థన చేయాలా అలా ప్రార్థన చేసుకొని ప్రభా బైబుల్ వాక్యం చేసుకొని నీలో ప్రభా ఆత్మలో జ్ఞానంలో ఊరిగిలను సహించండి నాది మా మీరిచ్చిన సహనం ఏసో ప్రభా కోరిపోవద్దు అలాగే మా కుటుంబంలో సహనం చూపించాలా మా పిల్లల్లో ఊళ్ళలో ఎంత ఉందరో అరుగు ఈ సహనం చూపించాలా అలలియ నా దీవానికి శ్రోతం ఎందుకంటే యశ్వప్రభ మీరు సమీపంలో నెలకనగా ఆ స్నానం మీరు బూడ కొన్న ఈ రోజు వాక్యం ద్వారా మాకు నేర్పించారు ఇంకా స్నానంతో మాకు నింపండి నా భయంకర కాలంలో యశ్వ అన్ని జయంతాలకు మీ ఆత్మ జ్ఞానం శక్తి దయించి నా దీవానికి శ్రోతం వంద ఏశప్రభ అలలియాని బైబుల్ తీసుకొని యశ్వ్రభా వాక్యం లేఖలు ప్రసి అలలియా నింపి మేము సత్వంతో మరిపెడుతున్న యేశప్రభ మాకు నిజంగా మా ప్రాధించారు మా ప్రార్థన అంతా దూతలు తీసుకోబోతున్న యశవప్రభా ఏ అనుమానం లేదు ఒక అనుమానం ఉంటే స్వసపరచని నా దీవానికి సతం సంపూర్ణ విడిపించి అలలియ నా దీవానికి శతం మేము విజ్ఞానం ప్రార్థిస్తున్నాం నీ పాదాలు దగ్గర పడుతున్నాం అలలియా భూమి అలలియ నా దీవానికి సతం పాదపీఠం అన్నమా ఆకర్షణ శివాసం ఇక్కడ మొదబెడుతున్నాం విజ్ఞాన ప్రార్థన అలలియా మా దేశం ప్రజలు జ్ఞాపకం చేసుకొని అలలియా వాళ్ళు ఎరిగని ప్రజలు యశవప్రభ ముట్టని స్వసపరచని ఆ వైరస్ విడిపించి నువ్వే దేవుడు తెలుసుకోవడం వాళ్ళు ఆత్మని తెరవండి జ్ఞానం తెచ్చి రక్షణ తెచ్చండి డాక్టర్లు ముట్టని తాకండి ఏం తెలియాలి ఆ రక్షణ అందరూ కలగాల జ్ఞానం లేచని అలలీ అనాది వాళ్ళు కఠినం తొలగించి వాళ్ళవి రక్షణ పొందరా నర్సులు వార్డ్ బాయ్లు అలలీ అందరు రక్షణ పొందరా ఆ రక్షణ సందేశ వార్త పోవాలి సుప్రభ వాళ్ళవి మార్చని క్షమించండి వాళ్ళు తెరవండి అలలి రక్షణ పొందరా అలా హాస్పిటల్ ప్రభ అలా అనాది ఏమిటి అయిపోవాలా మీరు కరెంట్ వచ్చిన బ్లాక్ పెయిన్ ఇచ్చిన పిల్లలు ముట్టి తాకి శపరచని వాళ్ళ భౌతిక దీవించండి నాది ఎంతో మంది కుటుంబం ప్రభా ఈ లోకం విడిచిపోయిన విడిపోయే కుటుంబానికి ప్రాదేశం వాళ్ళు ఆదరించని జ్ఞానం తెచ్చని ఇందు ఎందుకు జరిగిందంటే వాళ్ళ జ్ఞానం తెలియచండి వాళ్ళవి స్వార్థం చేసి ఎంత కాలంలో ప్రభా నీ వాక్యం అందించాలా వాళ్ళు సరస్వత రక్షణ పొందాలా మా పిల్లు ఎంతమంది నిధిస్తుండో కుటుంబం విడిపోయిపోయిన కుటుంబం వాళ్ళు ఇప్పుడు సత్యం తెలుసుకోవాలి సో ప్రభా అల నాది ఆ నేనే మార్గం నేనే జీవం ఉన్నాం వాళ్ళు బయలుపరచని ప్రవచవరం పరిశుధాత్మని ఉల్లాసవత్వం వాళ్ళు కావాల్సిన నీ కోసం పౌరుషం కోసం ఇప్పుడు బైబుల్ తెలుసుకొని ఆత్మ నింపి ధ్యానం చేసి నీ ప్రకటించేని సేవకులు తయారు చేయండి నా దీవానికి శోతం చేశాం ఎస అని వందలు సమీపించింది నా దీవానికి శోతం చేసాం ఎస ప్రభ కలవరి ఆ ప్రేమ ప్రభ నింపి అలలియ ఓపీగా సానంతో ప్రకటించాలా అలలియ నా దీవానికి శోతం అలలి అన్ని సహించే ప్రభ చెప్పాలా ప్రభ మీరే ఆ విధానం మాకు నేర్పించని అలాని అన్న మట్టం తాకని నూతన బలం నూతన శక్తి తెచ్చని ఇంకా భూ గూడైన రాస తెలిపేచ్చని నాదివ ఆరోగ్యం తెచ్చని తోడుని అగ్ని కంచని అకా ముట్టంతాకం అన్న లెక్క వాక్యం చెప్పాలా ప్రసిద్ధాత్మ బలంతో ని వాడుకొని పిల్లలు జీవించి జ్ఞానం తెచ్చాము మీ చేత బలవంతు అన్న కుటుంబం ఎంతమంది ఎందులో వాల్వి సేవలో వాల్వి ఆత్మని తిరిపి జ్ఞానం దేశాలు సత్యం రావాలా వాల్వి ప్రవాహాలియ సత్యం ప్రకటించాలా నాదివా నిశృతం చక్రపతి బుడ్ని తాకని జ్ఞానం తేలించండి ఆయన దగ్గర అనేకలు రక్షించుకోండి వేసుకొని భాషను నడిపించండి వాళ్ళ భార్య ముట్టి జ్ఞానం తెలియచు సంతానం కలిగించండి ఆ కుటుంబంపై ప్రభా నిన్ను సేవిషన్ సాధించండి ఆటగా తొలగించి వాళ్ళ డాడీ ముట్టి స్వచ్ఛ పచ్చి నా దీవానికి శోతం కేటాపల్ ఎంతోమంది పంపించండు వాళ్ళు స్వస్థత కలిగించి మీ జ్ఞానంతో నిప్పి మీరు ఆకరించి రక్షణ తెచ్చేయండి అలా నా దీవానికి శోతం ఎంతమంది స్వస్థత పొంది నింకపోతుంది లేదు అలలియ నా దేవానికి సదా కాకుండా వాళ్ళు మళ్ళా ఆకలించండి నిసాక్షిగా ఉండాలా రక్షణ పొందాలా సరస్వతం రావాలా దేవా నా దేవానికి శ్వతం చేసాం ఇంకా ప్రభావత ప్రార్థనలు ఉండాలా మెల్కొని ప్రార్థన చేయాలా అటు ప్రార్థన శక్తి ఇనిమే ప్రార్థన ధాన్యాలంటే ప్రార్థన అందరూ ఇతర ప్రజలకు నిజా ప్రార్థించడం ఆత్మల భారం మాకు దైచ్యం నేర్చున్న పరిశుద్ధ మహోన్నతడానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రం ప్రభ సర్వాధికారి సర్వోన్నత సర్వలోక సృష్టికర్త మహోన్నతడానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి గడిచిన కాలం అంతా నా ప్రభా కాచి కాపాడి ప్రభావ అయినా మమ్మల్ని కాచి కాపాడి రెక్కలు భద్రపరిచిన తండ్రి ఈ దిన వరకు మమ్మల్ని సజ్జన లెక్కలు వచ్చినందుకు నీకు వేలాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ ఎవరు లేని ధన్యత ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ నేను ఆరాధించిన మా వాక్యం నీకు మొరుపెట్టక మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి ఇది ప్రభామ వాక్యం ద్వారా మేమతో మాట్లాడినారు ప్రభావ నా తండ్రి విన్న వాక్యం ప్రభావం హృదయాల్లో రాసుకోవాలా ప్రభావన తండ్రి పాటించాలా ప్రాభానైనా మేము సౌమర్ల వల్ల ఉండకూడదు ప్రభావ బద్దకాశలమే ఉండకూడదు ప్రభావ నా తండ్రి ప్రతి క్షణం మీ నామ మహిమ అర్థమై ఉండాలా ప్రభావ ఏ మీ నామ మహిమ అర్థమై ఉండాలా నీతిగా ఉండి జీవించాలా ప్రభావ మా ఆశ్రయం మీవే ప్రభావ నా మీరే ఏర్పరచుకున్నారు తండ్రి నా ప్రభావ మీరే మమ్మల్ని కోరుకున్నారు ప్రభావ నా తండ్రి మీ చిత్తం నెరవేర్చవారమ ఉండాలా ప్రభావ అపాది క్రియల్లో చిక్కుకూడదు ప్రభావ లోకాశలపై అసలు ఉండకూడదు ప్రభావ నా తండ్రి మీరు ఇచ్చే గొప్ప బహుమానాన్ని పొందుకోవాల ప్రభు అన్న తండ్రి ఆయన మీ చిత్రం నెరవేర్చకు అయినా మేము ప్రయాస పడాల ప్రభు అన్న తండ్రి ఆయన మమ్మల్ని తండ్రి మీ త్రవలో సరళం చేయండి ప్రభావ నడిపించండి తండ్రి నా ప్రభావ మేము ఏ ముందుకు వెళ్ళాలి నా ప్రభావ మీరే మా జ్ఞానం అనుగ్రహించండి ప్రభు మీరే నాయన సమస్తం మా పక్క క్షణం నుండి మీరు యుద్ధం చేయండి ప్రభావ నా తండ్రి మేము తండ్రి ఏదో మహాశ్రమ దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ తండ్రి మీరు అక్కడ ఎంత అతి సమీపంగా ఉంది ప్రభా అయినా మేమంత సిద్ధపడి ఉండాలా మీకు సిద్ధ మీరు అక్కడికే సిద్ధపరచాలా ప్రభావ ప్రతి ఒక్కరికి మిమ్మల్ని పరిచయం చేయాలి ప్రభావ తండ్రి పాపముల నుంచి విడిపించి నైనా దేవుడు ఉన్నామని చెప్పి ప్రకటించాల ప్రభావ అటువంటి నైనా విధానం దయచేయండి ప్రభావ అతండ్రి మేము వెళ్ళి ప్రతి మీరే శాంతి సమాధానం దయచేయండి ప్రభావ ఏ అపాధికి నైనా మేము అధికారం ఇవ్వకూడదు ప్రభావ అతని అపాధి కార్యాలకు మేము తలంచకూడదు ప్రభావ నా తండ్రి మీనైనా మీ నామ మహిమార్థమే ప్రతి చోట మీ నిలబడాలా మీ సేవ చేయాలా ప్రాభ ప్రతి చేసే ప్రతి పని మీ నామ మహిమర్ధమే చేయాలా ప్రభావ అటువంటి జీవన విధానం మాకు అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరే మాట్లాడేందుకు మీకు వేలాది వందనాలు తండ్రి ఇదిగన్న ప్రభ ఎంతో నా ప్రభ మా దేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇది తండ్రి ఎంతగానో కేసులు తగ్గిపోయినాయి ప్రభా నీ కృప నా తండ్రి మీకు వందనాల ప్రభా ఇక నా తండ్రి ఇంతనో ప్రభా ఇంకెంతోమంది స్వా నా తండ్రి వైరస్ బరణ పడుతున్నారు ప్రభా చనిపోతున్నారు ప్రభా మీరే వారి పట్ల కనికరం చూపించండి ప్రభ ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ప్రతి ఒక్కరిని ఆదరించండి ప్రభా నా తండ్రి నా ప్రభా ఈ మీ జీవితం వారి మీ తట్టు తిరుగులా వారికి ఆత్మీయతలు ఇప్పండి ప్రభావ మీ యొక్క స్వార్థాలు మీ యొక్క స్వార్థ వినాలా ప్రభావ నా తండ్రి మీ యొక్క రక్షణ మార్గానికి రావాలా ప్రభావ అయినా మీరే వారికి జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ వారందరికీ స్వార్థ ప్రకటించబడాలా ప్రభా ఎవరెవరైతే రక్షణ లేదు వాళ్ళందరూ రక్షణలోకి రావాలా ప్రభా మీరే కనికరం చూపించండి తండ్రి ఇది నా ప్రభా కొత్త కొత్త వైరస్ పుట్టుకొస్తున్నాయి ప్రభావ ఇది తండ్రి డెల్టా ప్లస్ అని చెప్పి కొత్తది నాయన మళ్ళీ కలవర పెడుతుంది ప్రభా జనాన్ని ప్రభావ మీరే దాని పట్ల కనికరం నేను దానికి గద్దించండి ప్రభావ మీరేనైనా తండ్రి మీరే అందరి పట్ల కనికరం చూపించండి ప్రభావ ప్రతి ఒక్కరు నిన్నే ఆశ్రయించాలా ప్రభావ నేను మీరే కనికరం చూపించండి ప్రభావ వైరస్ ని ప్రభావ మీరే వ్యాప్తి కాకుండా అడ్డుకోండి ప్రభావ ఇంకా నైనా ప్రభా జనులు ప్రభావ జాగ్రత్తగా జీవించాలా నిర్లక్ష్య జీవితం ఉండకుండా ప్రభావ నాయన మీరే కనికరం చూపించండి తండ్రి నేను ప్రతి ఒక్కరి జాగ్రత్తగా మెలగాల బాధ్యతగా తిరగాల ప్రభావ మీరేనైనా వారి జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ వ్యాక్సిన్లు ఎవరైతే తీసుకుంటున్నారో ప్రభావ వారందరినీ ప్రభావ మీరేనైనా కనికరం చూపించండి ప్రభావ నా తండ్రి మీరేనైనా దాని దుష్ప్రభవాలు ఎవరి మీద పడకుండా మీరే కనికరం చూపించండి ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రతి మీ మీద ఆధారపడాలా ప్రభావ ఎందుకంటే మమ్మల్ని కాపాడే దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు నీవేనా ప్రభావ నన్న మీరు తప్ప మమ్మల్ని ఇంకెవరు కాపాడలేరు ప్రభావ నన్న మీరేమైనా సంపూర్ణ స్వస్థ ప్రతి ఒక్కరికి దయచేసి నేను ప్రతి ఒక్కరిని మీతో తిప్పుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇందు నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా తండ్రి మీరే మాట్లాడినారు ప్రభా మనోజ్ భద్ర ద్వారా మీరు నా బ్రదర్ని నేను ముట్టండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ ఆ సిస్టాన్ని కూడా ముట్టండి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ పిల్లల ప్రతి చోటనైనా మీరే వారి చుట్టూ దయచేయండి ప్రభావ ఏ అపవాదినైనా దరి కాచి కాపాడండి ప్రభావ మీరేనైనా మా తండ్రి మీ యొక్క ప్రకటన ఇంకా గొప్పగా చేయాలో ప్రభావ ఇంకా మరింతగా నేను మా ఆత్మీయ వైశ్యాలు బయలుపరచండి ప్రాభ గొప్పగా సేవ చేయాలి మీ నాన్నైనా మీ కొరకు అర్పణలు తీసుకొచ్చి సహాయం దయచేయండి ప్రభావ నా తండ్రి చంద్రశేఖరరాని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రాభ ఎన్నో మరుగైన విషయాలనైనా మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ ఏ యోగ్యత్యాకున్న ప్రభావ నా తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు కాబట్టి మీకు వేళ ఐదు తండ్రి అన్న కుటుంబంలో మీరే శాంతి సమాధానం కలిగ చేయండి ప్రభావా ఎటువంటి తెగుళ్ళు కానీ అపాయాలు కానీ దరిచేరకుండా సమస్త కిడ్ను కొట్టి వేయండి ఆయన కుటుంబ సభ్యులందరూ రక్షణలోకి రావాల ప్రభావ మీరే వారందరినీ ఆత్మీయంగా బలపరచండి మీ ఆత్మాభిషేకం దయచేయండి ప్రభావ వారి బిడలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరే కంచకాబ్దాలు దయచేయండి ప్రభావ దుష్టును బారిన పడకూడదు ప్రభావ అయినా మీరేనైనా మీ తట్టులో మీ ఆత్మక మీరు మీ ఆత్మ ద్వారా వాళ్ళని నడిపించండి ప్రభావ ఏ దుష్ట కార్యాలకునైనా పడిపోకుండా మీరేనైనా జాగ్రత్తగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇదిగో నా తండ్రి ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బ్రదర్ సిస్టర్ మీరు ముట్టండి ప్రభావలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరి చుట్టూ మీరే కంచకాలు దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరికి నైనా కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి ప్రభావ ఆఫీసులతో వెళ్లే చోట రాకపోకలే ప్రతి చోట మీరే నాయన తోడే ఉండండి ప్రతి చోట శాంతి సమాధానం దయచేయండి ప్రభావ మీరేనైనా మీ నూతన నూతన అభిషేకం దయచేసి ప్రభావ మీ కొరకైనా ప్రయాస పడే జీతం దయచేయండి ప్రభా నైనా మీ కొరకై సిద్ధపడాల ప్రభావ అతన్ని వాళ్ళ మీ వాళ్ళు ప్రతి ఒక్క అనారోగ్యాన్ని కొట్టివేయండి ప్రభావ ఏ వైరస్లు తెగుళ్ళు దరిచేరకుండా కాపాడండి తండ్రి అయినా ప్రభావ వారు ఇంకైనా ప్రభా ఎక్కడికి వెళ్ళినా ప్రభావ నీ నామహిమ ఉండాలా మీ స్వార్థ ప్రకటించడం ఆసక్తి కలిగి ఉండాలా ప్రభా మీరేనైనా వారందరినీ నడిపించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదోనైనా ఈ వంజానకాల సమయంలో ప్రభా మీ వాక్యం ద్వారా మాట్లాడి ప్రభావ నేను గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకని కుస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి ఇకనైనా ప్రభా నైనా ఎటువంటినైనా మనలో మచ్చలున్నా ఇటువంటినైనా బలహీనతలున్న విడిచిపెట్టినా ప్రభావ నీ కొరకే సంపూర్ణంగా సమర్పించుకొని ముందుకు సాగాల తండ్రి ప్రతి పని మీ నామ మహిమర్థమే చేయాల ప్రభావ నేను అటువంటి అనుగ్రహించండి ఆయన మీ ఆత్మశక్తి నడిపించండి ప్రభావ మా జ్ఞానం అనుగ్రహించమని ఆయన ఈ వజ్ఞాన కళత మాకు అనుగ్రహించినందుకే వేలాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం యుదోగంలో మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రవ్వైన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపిస్తూ మనకి అందరికీ వైరస్ బాధితులకి కేబీపీఎం గ్రూపుల పెద్దల కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైను కాక ఆ మెయిన్ మెయిన్ ప్రెజరాడు